అయితే కోరికలో మళ్ళీ అనేక లెవెల్స్ ధనకామహ ధనమును కోరాడు అనుకోండి కోరితే ఒకడు కష్టపడి పనిచేసి ధనాన్ని సంపాదిస్తాడు లీగల్ మెథడ్లో ధనాన్ని సంపాది లెజిటిమేట్గా ధనాన్ని సంపాదిస్తాడు వాడిని కూడా ఆ డబ్బు బంధిస్తుంది ఎంతో సందేహం అన్నది కదా తర్వాత ఇంకొకడు ఇల్లెజిటిమేట్గా అంటే ఇతరుల ధనాన్ని అపహరించి లంచం పుచ్చుకొని మరో విధంగానూ మరో విధంగానూ డబ ధనాన్ని సంపాదిస్తాడు ఆ ధనము బంధిస్తుంది అయితే దాన్ని తప్పుగా సంపాదించాడు కాబట్టి మరింత ఎక్కువగా బంధిస్తుంది కాబట్టి బంధం సమానమే కాబట్టి ధనమునందు విరక్తి వాడు కృతార్థుడవుతాడు తప్ప ధనమునందు కామన ఉన్నంత వాడు బుద్ధుడే ఆ ధనాన్ని లీగల్గా సంపాదించినా ఇల్లీగల్గా సంపాదించినా కూడా బొట్టుడే ఇంకో హడు ఉంటాడు వీళ్ళిద్దరికంటే భిన్నంగా ఇంకో హోటి ఉంటాడు రిలీజియస్ మైండెడ్ పర్సన్ వాడేం చేస్తాడంటే కుబేర యంత్రాన్ని పూజ చేస్తాడు కుబేర యంత్రాన్ని పూజ చేస్తే డబ్బు ఎప్పుడు వస్తుందో తెలిసినా ఈ జన్మలో రాదు మళ్ళీ జన్మలో వస్తుంది ఈ మాట వాళ్ళు చెప్పరు మీకు కుబేర యంత్రాలు అన్నీ వాడు చెప్తాడా మీకు ఈ మాట చెప్పడు నాలంట బొట్టుగా ఎవరో చెప్పాలి You have to find a maverick like me, to say this. What do you say? For two reasons. What are the expedients? You have to say that this is true. You have to say that this is true. Credulous people. I am saying that I am going to say that I am going to say that I am going to decide. నేను అమెరికా నుంచి వచ్చాకనే చలి ప్రారంభమైనది నేనే పుట్టుకొచ్చాను ఈ చలిని నమ్ముతారో నమ్మరో మరి మీరు సెటిల్ చేస్తారు ఇంత గ్రాండ్ ఐడియా నాకెక్కడి నుంచి వచ్చిందో తెలుసిన ఎవడో ఓ మహాత్ముడు చెప్తుంటే విని ఓ చిత్రంగా ఉంది నాకు అక్కడి నుంచి వచ్చింది అండి నా అంతటి నాకు పుట్టలేదు నాకు అన్ని తెలివితేటలు లేవు నిజంగా నాకు అన్ని తెలివితేటలు ఉంటే మీ ముందు పాఠం చెప్పేవాడిని కాదు ఇంకా ఏదో చేస్తూ ఉండేవాడిని So, we are talking credulous people. Anything you say, they are willing to believe it. Anyway, the point is, if you are saying Kuberayantra, you can read it and you can read it. Then you can speak it. It's a word that you can read it. If you are saying that, you can read it. Then you can speak it. Whatever. అది ఒక పద్ధతి ధనాన్ని సంపాదించటానికి అది మూడవ పద్ధతి ఎన్ని పద్ధతులు వచ్చాయి మూడు పద్ధతులు వచ్చాయి ఈ మూడు పద్ధతుల్లో మీరు పూజలు చేసి చేసిన సంపాదించిన ధనం బంధిస్తుంది అనుకుంటున్నారా బంధిస్తుంది అనుకుంటున్నారా బంధిస్తుంది సంపాదించిన ధనం బంధిస్తుంది ఇల్లీగల్గా సంపాదించిన ధనం మరింత గట్టిగా బంధిస్తుంది బంధం సమానమే అర్థమైందండి కాబట్టి వేదము సంస్థ ఈ వేదంలో ఉండే మంత్రములు కామ్య దాన్ని ఆ మంత్రముల నుంచి పుట్టే కామ్యకర్మలు అవి ఎంత గట్టిగా బంధిస్తాయంటే ఇప్పుడు వేదంలో చెప్పిన మంత్రాలతోటి మీరు హోమాలు ఇవి చేశారనుకోండి జ్యోతిష్టమైన స్వర్గ కామో యజేత స్వర్గానికి వెళ్తారు చూడండి నేను దేన్ని విమర్శించట్లేదు ఇక్కడుండే పదాన్ని సిస్టముని వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాను యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ స్వర్గానికి వెళ్తాడు యజ్ఞాలు చేసి స్వర్గానికి వెళ్తాడు ఎంతసేపు ఉంటాడు స్వర్గంలో క్షీణేపుణ్యే మత్స్య ఒక విషయం ఇది పుణ్యం కట్ అయిపోగానే నేను అప్పుడు ఇది బ్యాంకులో డెబిట్ కార్డు లాగా బ్యాంకులో మీరు డబ్బు వేసి డెబిట్ కార్డు తీసుకున్నారనుకోండి ఆ డెబిట్ కార్డు చూపించిన చోటల్లా మీకు పలుకుతూ ఉంటుంది మీకు కావాల్సిన ప్రతి వస్తువు వస్తూ ఉంటుంది కానీ అక్కడ డెబిట్లో కట్ అయిపోతూ ఉంటుంది ఆఖరికి ఓ చోట డెబిట్ కార్డు చూపించేప్పటికి నోట్ వస్తుంది అంటే అది శూన్యం అయిందనమాట అలాగే స్వర్గంలో పుణ్యం ఖర్చు అయిపోగానే పుణ్యం చాలా గమ్మును ఖర్చు మీకు తెలిసిన సంగతి పుణ్యం బాగా గమ్మును ఖర్చు పాపం చాలా స్లోగా ఖర్చు అవుతుంది ఇది ఆఫ్ రిలేటివిటీ అంటారు దేన్ని ఐదు స్టైల్లు అడిగారు థీరీ ఆఫ్ రిలేటివిటీ అంటే టైం రిలేటివ్ అంటే ఏమిటి పార్కులో ప్రియురాలతో కూర్చొని ముచ్చట్లు చెప్తున్నప్పుడు గంట నిమిషంలా గడుస్తుంది వేడి స్టవ్ మీద కూర్చున్నప్పుడు నిమిషం గంటలా అనిపిస్తుంది అని చెప్పాడు ఆయన దానికి సమాధానం ఇది అలాగే ఉంటుంది ఓకే కాబట్టి ఆ పుణ్యం ఖర్చు అయిపోగానే మళ్ళీ వాపస్ వాపస్ వచ్చి మళ్ళీ మనిషిగా పుడతాడనే భరోసా లేదు మళ్ళీ కుక్క పిల్లలు ఏదో అవ్వచ్చు కూడా కుక్కపిల్ల అయితే పర్వాలేదు ఏదో కోడికల్లో ఏదో అవుతాడు లంచ్కు డిన్నర్కు తయారవుతుంది సో ఈ విధంగా కామ్య కర్మలు కోరికలతో ఈశ్వరుణ్ణి ఆరాధించే దేవతలను ఒక దేవత కాదు కోరికలను బట్టి దేవతలు మారుతారు ఇప్పుడు మీకు ధనములందు కోరుకుందనుకోండి కుబేర యంత్రాన్ని ఆరాధించాలి మీకు పద పదవి అధికారము శక్తి కావాలనుకోండి కుబేర యంత్రం వల్ల లాభం లేదు కుబేరుకి అసలే శక్తి ఉండదు ఆయన పేరే కుబేరుడు ఉత్స్తం బేరవ్యస్త సహా అనారోగ్యం మనిషి వేరు డబ్బున్నవాడే తప్ప అనారోగ్యం మనిషి వేరు కాబట్టి మీకు పవర్ అధికారముది కావాలంటే శక్తికి సంబంధించినటువంటి హోమాలోగులు చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ సంసారము ఎటువంటి సంసారము లెజిటిమేట్ సంసారం కొన్ని మంత్రాలు ఉన్నాయి శత్రువులను సంహరించడానికి ఉపయోగించే హోమాలోగులు కూడా ఉన్నాయి దే ఆర్ నాట్ సో లెజిటిమేట్ దే ఆర్ ఎట్ ఇన్ ఈ విధంగా ఈ సంసారాన్ని నెల సంసారాన్ని కా పట్టుకుని మనకి మనం విడిచిపెట్టడానికి వీలు లేకుండా చేసేది ఏమిటి కామ్యకర్మలు ఆ కామ్యకర్మలు వాటికి సంబంధించిన మంత్రాలను శ్రీకృష్ణుడు ఈ సంసారం చెట్టుకి పత్రములుగా వర్ణిస్తున్నాడు అర్థమైందండి చండాంశి ఎస్క పర్ణా అలా తెలుసుకోవాలి ఏంటండి వేదమంత్రాలని పట్టుకుని సంసారము అనే వృక్షానికి బలం ఇచ్చి అని వర్ణిస్తున్నారు ఏమిటి అంటే మరి అదే దట్ ఈజ్ ది దట్ ఈస్ ది పాయింట్ యూ హౌ క్యాచ్ భాష్యకారులు అంటారో చూద్దాం సంసారమాయామయం అనాదికాల ప్రవృత్తవాత్ సహా అయం సంసార వృక్ష అలాగే ఉందా వాక్యం ఏదైనా చిన్న తేడా ఉందా అంతేనా సోహులయం ఈ సంసారము మాయామయము అంటే ఆ విద్యయే దీనికి బలము అని మీకు అజ్ఞానం వల్ల ఉంటుంది సంసారం జ్ఞానం వల్లనే సంసారం ఉంటుంది సంసారము అంటే జగత్తు ఇల్లు వాకిళ్ళు అవి సంసారము కాదు వనములు అడవులు పక్షులు ప పర్వతములు నదులు అవి సంసారం కాదు ఈ దేహము దేహమునకు సంబంధించిన వాటి ఎడల నేను నాది అనేటువంటి అభిమానం ఏది ఆ మమకారము ఏది గలదో అలాగే అహంకారము దేహమునకు సంబంధించిన వాటి ఎడల మమకాలము దేహమునందు అహంకారము ఇది సంసారం కాబట్టి ఆ సంసారము ఈ అహంకార మమకారములు ఇవి ఆత్మస్వరూపము తెలియకపోవట చేతనే మనకి కలుగుతూ ఉంటాయి ఆత్మస్వరూపం తెలుసున్న వాళ్ళకి అహంకార మమకారాలు ఉండవు అహంకార మమకారాలు ఉండవు ఆత్మతత్వము తెలిసిన మహాత్ములకు ఇది నాది అనేటువంటి ఆహా ప్రకృతిలో ఉండదు ఆగ్రహం ఉండదు సో ఎనివే ఇది కానీ ఆ విధంగా సంసారమునందు ఇది నేను ఇది నా కోరిక దీన్ని ఈ విధంగా నేను తీర్చుకుంటాను అని ఎవడైతే ప్రవర్తిస్తూ ఉంటారో వాడు అజ్ఞానం చేత కల్పితమైన సంసారంలో బంధింపబడి ఉన్నాడు అని స్పష్టమవుతూ ఉంటుంది అటువంటి సంసారము ఇది అవ్యయము అవ్యయము అంటే వినాశము లేనిది దీనికి వినాశం లేదు అంటే అభిప్రాయం మరి వినాశం లేబితే మోక్షం ఎక్కడి నుంచి అంటే దీని అభిప్రాయం ఏంటంటే ఈ సంసారము అనాది కాలం నుంచి మనం అనుభవిస్తూనే ఉన్నాము దికం సృష్టి ఆది నుండి మనం ఈ సంసారాన్ని అనుభవిస్తూనే ఇంతవరకు వచ్చాం ఈవేళ ఇక్కడ చేయలేమంటే ఈ సంసారాన్ని అనుభవిస్తే ఇక్కడ దాకా వచ్చాం ఇవాళ పొద్దున్న నిద్ర లేచాకండి నిద్ర లేస్తూనే మీకు సంసారం ఉందా లేదా ఏంది ఎక్కడి నుంచి వచ్చింది నిన్న రాత్రి నిద్రపోయి ఈనాటికి ఉంది కాబట్టి పొద్దున్నే వచ్చింది నిన్న రాత్రి నిద్రపోయే సమయానికి సంసారం ఎందుకు ఉంది నిన్న పొద్దున్న సంసారంతో లేచారు కాబట్టి ఉంది నిన్న పొద్దున్న సంసారంతో ఎందుకు లేచారు అంటే మొన్న రాత్రి నిద్రపోయేప్పటికీ సంసారం ఉంది కాబట్టి ఉంది ఈ కథ ఇలా నడుస్తూ ఉంటుంది పురోనకు రాజు ఒకయం ఉండేవాడు ఇవన్నీ పెట్ట కథ ఆ రాజుగారికి కథలు వినడం అంటే వెర్రీ ప్రేమ కథకి చెవి కోసుకునేవాడు అని అంత ప్రేమ అయితే కథలు చెప్పమని ఆహ్వానించేవాడు కథలు చెప్పిన వాళ్ళకి బహుమతులు ఇస్తారని ప్రకటించేవాడు ఇప్పుడు కథలు చెప్పడంలో దిక్తలు కొంతమంది ఉంటారు ఈ కథావాచకులు కొంతమంది ఉంటారు దిక్టలు వాళ్ళు కథలు చెప్పడంలో చాలా తెలివితేటలు ప్రదర్శిస్తారు వాడు వెళ్ళి రాజుగారికి కథలు చెప్తూ ఉండేవాడు ఆయన ఊ కొడుతూ ఉండేవాడు కథ చెప్పినప్పుడు ఊ అంటూ ఉండాలి లేకపోతే చెప్పేవాడికి మాట వస్తుంది ఆయన ఊ కొంటూ ఉండేవాడు ఎంతసేపు చెప్పినా అలా ఉంటూనే ఉండేవాడు ఊ అంటూనే ఉండేవాడు కథ అయిపోయింది మా ఇంకో కథ మొదలుపెట్టం ఆయన కనుక కథ మొదలుపెట్టకపోతే కోపం వస్తే తల తీసేస్తాడు రాజులంటే అలాగే ఉంటారు తల తీసేస్తే లేకపోతే జైల్లో పడేస్తారు అనేక మంది తలలు పోగొట్టుకున్నారు జైల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ కథలు చెప్పేవాడు దాంతో ఈ రాజుగారికి కథ చెప్పి మెప్పించటం అన్నదే అసంభవం అయిపోయింది ఆ మంత్రి ప్రాణం తీసేవాడు నా కథలు చెప్పేవాడిని పట్టుకురా పట్టుకురా అప్పుడు మంత్రి ఒక బుద్ధిమంతుణ్ణి ఒక మంచి తెలివిటేటలు వాడిని ఒకరిని పట్టుకొచ్చాడు రాజుగారు కథ చెప్పడానికి ఆయన కథ మొదలుపెట్టాడు ఓ రై ఓ ఊళ్ళో రైతు ఉండేవాడు ఆ రైతుకి వంద ఎకరాల పది ఎకరాల భూమి కదరు ఆ భూమిలో వరి పండించినాడు వరి వేస్తూ ఉంటాడు ఆయన అది వర్షాలు బాగా పడ్డాయి కాలం నుంచి నీళ్లు కూడా బాగా వచ్చి వరి విరగ పండింది ఒక్కొక్క ఎకరాకి అరవై బస్తాల చుట్టిన పది ఎకరాలకి ఆరు వందల వరి పండింది ఆ ఆరు వందల బుస్తాల వరిని కళ్ళంలో పేర్థ కుప్ప కింద పోసినాడు అప్పుడు ఒక చిలక పిచుక చిలక కాదు పిచ్చుక ఒక పిచ్చుక ఆ పక్కనే ఉన్న చెట్టు మీద కూర్చున్న పిచ్చుక ఈ కుప్పని ఈ బియ్యం వరి ధాన్యం కుప్పను చూసినది పెద్ద కుప్ప దానికి మహానందం కలిగి ఈ ఊ కథ చెప్తున్నాడు ఆయన ఊ కొడుతున్నాడు మహానందం సో ఆ పిచుక లేళ్ళ ఎగిరొచ్చి ఓ గింజని పట్టుకుని వెళ్ళి మళ్ళీ పటపట పట మళ్ళీ ధరకు వెళ్ళిపోయి ఆ చెట్టు కోమ మీద చక్కగా విశ్రాంతిగా కూర్చుని ఆ గింజని చాలా చాకచక్యంగా ఒలిచి లోపల ఉన్నటువంటి మధురమైన బియ్యాన్ని ఆ గింజను ఆస్వాదించింది దానికి మహానందం కలిగింది రది అరుగుకొడుతున్నారు అప్పుడు మళ్ళీ ఆ చిలక ఆ పిచ్చుక మళ్ళీ దొండవ గింజను తీసుకుని మళ్ళీ నెలల్లో వెళ్ళి ఆ కొమ్మ మీద కూర్చుని దాని యొక్క ఆ పైభాగాన్ని ఒలిచి ఆ లోపల ఉన్నటువంటి గింజను భక్షించి దానికి మహానందం కలిగింది ఊ రాజుగారు ఊ కొట్టాడు ఆ తర్వాత ఆ తర్వాత ఏమిటి తర్వాత మళ్ళీ ఆ పిచ్చుక మది మన సంసారం అలా అప్పుడు రాజుగారు ఒక ఎప్పటికైనా ఈ కథ పూర్తవుతుంది అని అడిగారు అవదని చెప్పండి ఎందుకంటే గింజలు ఎన్నున్నాయో అన్నిసార్లు ఈ చిచ్చుకాలి ఆ కొమ్మ నుంచి వెళ్ళాలి ఆ గింజ తీసుకురావాలి మీరు అన్నిసార్లు ఊ కొడితే ఈ కథ కూర్చున్నారు మీరు ఊ కొడుతూ ఉండండి ఊ కథ చెప్పడం ఆగుతుంది కాబట్టి మీరు ఊ కొను ఉండాలి మీరు ఊ మీకు మర్యాద దక్కదు రాజుగారు విసిగెట్టిపోయి వరగంట సేపు ఉన్న ఉన్న తర్వాత ఆయన నీకు నీ కథకి దండవు అది ఏదో సత్కారం చేసి ఇంకీ పైన కథలు చెప్పి వాళ్ళని నేను హింసతను అని మాటిస్తేనే నేను కథ ఆపుతా లేదా ఆపను ఈ సంసారం అలాంటి ఎప్పటి నుంచో వస్తుంది అనాదికాల ప్రవృత్తత్వా ఎందువల్ల అంటే అజ్ఞానము అటువంటిది అజ్ఞానము విద్య అజ్ఞానం మన స్వరూపము మనకి తెలియకపోవుట ఈ అజ్ఞానము దీన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి మీరు యు మే బి అదర్వైజ్ గ్రేట్ స్కాలర్ పిహెచ్డీ చేసి ఉండొచ్చు ఒక సబ్జెక్ట్లో అయినా కూడా అజ్ఞానం ఇక్కడ ఈ జ్ఞానం లేదు ఇది ఇది ఆత్మ జ్ఞానం ఆత్మస్వరూప జ్ఞానం ఉన్నట్లయితే వాడు జ్ఞానం అదర్వైజ్ నాట్ వచ్చారు మనం తాత్కాలికంగా ఆపి ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత కొనసాగిద్దాం